బహా పవిత్రమైనటువంటి యొక్క మీ వంశములో ఆ యొక్క కౌరవేంద్రుడు నాడి దుర్యోధన్మూల మూలకంగా అపక్షాతి వచ్చింది మీ యొక్క వంశానికి నువ్ అంటే నీవు సమర్థుడు రెండు సమస్తమైన ప్రజాక్షయమైపోయి ఆఖరిలో జయం కలిగినా అపజయం కలిగిన ఒకటే సుమా అంతా పోయిన తరువాత ఏమును కనుక అటువంటి యుద్ధమునకు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 గౌరవార్హులంతా నశించిపోవలసి వచ్చును కోట నీకు హరియే ఆ మహావిష్ణుడు నాడే శ్రీకృష్ణ స్వామి వారు నీకు పెట్టని కోటంగా భీముడు అర్జునుడు రణం ఉన్న ఆ భీముడు అర్జునుడు రణవారా ఇచ్చరంగముల ఎందు మండు మండుతున్నటువంటి అగ్గిహోత్తములవారు అటివారు ఆ కొలది యోతుల సాత్కి విరాకుడు వాడు కూడా సాత్తికి విరాటుడు కూడా ఆ కులది ఓదులే చుట్టపుతుడి దృక్కుందో ఆ దృకతున్నాడే చుట్టపు మేరు పరతం వంటి వాడు నిన్ను వచ్చునే సొరలకైన ఇట్టు కదల దారి కూడా ఎవరికి సాధ్యంగా అదయ్యా నీ యుద్ధమునకు ఉత్సహిందువు గారు యుద్ధానికి పూనుకుంటే నిన్ను కలిపేవారెవరు మరియు ఇక్కడ పద్ధతి ఇలా ఉన్నది తుండ్రులు కన్న శలు దాన యోధుని పాలన దోణుడు దోడుని కుమారుడైనధ్యాయులు కర్ణుడు మొదలైనటువంటి వారంతా తమ ప్రాణముల్ రాయోధను సమర్పించటానికి సంసిద్ధంగా ఉన్నారు సుమాక్రములంతా పరాక్రములు మహాపరాక్రము కలిగిన వారు సోమదత్తుడు మొదలైనటువంటి వారంతా స్థానులున్నాడే పరమశివుని కూడా పరమశివుని కూడా వారిని లెక్క చేయనటువంటి వారు అక్కడి మహావీరులంతా ఉన్నారు కనుక వారిని జయించడానికి స్థానుకై ఆసక్ కాదు మీకు యువతలు ఎలా ఉన్నారు అవతల కూడా చాలా ఆ గొప్ప గొప్ప యోధాను యోధులున్నారు గను మీకు వారికి యుద్ధమైతే సమస్తమైన ప్రజా క్షయించి పోవును యుద్ధము మాత్రము తగదు మీకు ఆ రెండు పక్షములకు మేలుకోలేటువంటి యొక్క పెద్దలున్నారే వారిని అడిగి చూడవయ్యాంగుతారు ఆిపలికి ఆ వాసు నమస్కారం చేస్తూ ఉన్నద మిగిలినటువంటి వారికి అందరికీ కూడా నేను నమస్కరించి చెబుతూ ఉన్నాను అసూయలు దక్కి అ ప్రోత్సా కాబట్టి అందరినీ కూడా నేను వేడుతున్నాను సుమా ఎందుకు అంటే ధమ్మరాజుని కోపం కోపము వహించవద్దు అని చెప్పి నేను కోరుతూ ఉన్నాను గనక ప్రార్థిస్తూ ఉన్నాను మీరంతా దానికి అంగీకరించి ఉండవలసింది నిలిపి నమస్కరించిన వాటరాజు యొక్క ముఖము తన యొక్క దృష్టిని దేవా మీ మహా మహాపురుషులు నాది శాంతి వహించటమంచి దీనికి శాంతి వహించినట్లయితే సంతోషిస్తాడు మతం తెలుగు సర్వలోక సమ్మతం పీకుడు సంతోషించాడు అంటే లోకములని సంతోషించినట్టే సుమంగ నెయ్యము దప్పటి నీ చెబిలం అది పల్లి మాకు ఎందుకయ్యా అలా మాట్లాడతావు మీ పోటీ వారు యుద్ధానికి సంసిద్ధపడకూడదు అని అంటావే నేను యుద్ధం చేస్తానని నా మాటలు ఒక్కటిలో ఒక్క మాటలోనైనా ఉందా నేను చెప్పిందా నేను యుద్ధానికి బయలుదేరి వస్తూ ఉన్నాను యుద్ధం చేస్తాను కౌరవలతో అని సంజయుడా నువ్వు ఎందుకు అలా ఆ యుద్ధం వద్దు వద్దు వద్దు నేను చేస్తానంటే కదా వద్దు అని ఆ నేను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 ందు ఉన్నదే అది అందరికీ కూడా ఆయుధమే కాని ఎవడూ కూడా దాన్ని వద్దు అని చెప్పి అనేవాడు ఉన్నాడు ఆయన ఒక మాట చెప్పదా సమచిత్తుండవై విను ఆయన నువ్వు ఒక మాట చెబుతూ ఉన్నారు సమచిత్తుడ వై విను పాదైన అన్నప్పుడు నీటి పథంగు విడిచి నక్కటైన దక్కని తిరుగున పూని నడవుదడు బుద్ధులు చెప్ప మా కుమారుడు మాద్యూత ఆడి మా రాజ్యరంతా కూడా అపహరించి మమ్మల్ని ఈ కట్టుబట్టలతో అరణ్యములకు వెళ్ళగొట్టేటప్పుడు మాట్లాడలా ఏమి మాట్లాడలేదు దానికంతా అనుకూలించి తాను కూడా అవలంబించి ఉంటేనేంత జరిగింది కాని తాను ఆ ప్రకారంగా ఉండి మమ్మల్ని వార్తలు శాంతి వహించి ఇది మంచి మార్గము అని చెప్పి మాకు బోధిస్తూ ఉన్నాడు ఉపదేశిస్తూ ఉన్నాడు అంటే ఇది మంచిదేశుమా అన్నాడ ఆ తాను మాత్రం ఒక్క మార్గములో ఉండి మమ్మల్ని మాత్రం సరే మార్గములో నడవలసిందని చెప్పి బోధిస్తూ ఉన్నాడు మంచిదే ఆ కాదంటానికి వీల్లేదు మంచిదాన్ని మంచిది కాదని ఎవరంటారు ఎదిరిందమ ఎద్దుగా ఎదిరిందమ ఎద్దులుగా మటి దళన పసగుగా గంగి చే పదాలి ఆయన ప్రయోగించింది ఆ సోమయాజి కానీ అర్థం కాదు ఏమి ఎప్పుడు కలుగును అంటే ఎదుటివాడిని కూడా సమవాదుగానే భావిస్తారు అప్పుడు కుదుర్తులది మాకుండి ఇది మీరు రక్కగోలుడని మాకు గుడిమిండు ఇది మీరు రక్కగోలుడని చదువుడి చిన్న వ్యక్తుల కోసం సజం చెప్పుమాకేమో కుడుం కుడుము ఇవ్వండి మీరేమో మొక్క తీసుకోండి అంటే ఎక్కడైనా కుదురున్నటయ్యా ఎదుటి వారిని కూడా తనతో పాటుగా భావిస్తే కొందు ఆ కుడుకుడు అంతా నేను తీసుకుంటాను నీకేదో ముఖ్య స్థానం ఎప్పు అంటే హడుకుంటాడయ్యా సంజీవుడా చెప్పగా తప్పుడు కర్ణాథుల నెత్తి మీద చెయ్యి చెప్పాడు విదురుడు వద్దు వద్దు వద్దు ఈ యొక్క ఈ జోదమున్నదే సకల క్షయం అయిపోతుంది అని చెప్పి ఆ ందరగోళం చేసి ఆ విధుడు చెప్తే ఏమైనా గ్రహించాయి పెళ్తండి ఇర రాష్ట్ర మహారాజు ఏ ఇవి చెవుల పెట్టదా వినిపించుకోలే అప్పుడే చెవుల పెట్టి దాన్ని అంగీకరించినట్లయితే ఈ బాధ యావత్ వచ్చాయి కావు గదా నిరదరాష్ట్రం నిదమీదను సుతులను సోత సుతుడు నేర్పించుగా ఇప్పటికైనా ఆ త్వత రాష్ట్రుడున్నాడే తన కుమారుడ ఎను యోధనుడు కర్ణుడు దుశ్శాసనుడు శుని ఎలా చెబితే ఎలా తప్ప మరదడు సుమంగ ఇప్పటికైనా అదే మార్గం వాడికి ఆయనకు చక్కగొనడు ఆ దుర్యోధనుడు చక్కలు లెక్క కొనడు శ్రీకృష్ణ స్వామి వారిని లెక్క చేయడు అర్చునకు రాధేయమ మెదల కొని నిర్క్సమ చేసుకొను వాడు రాజ్యం ఆ యొక్క అర్జుని యొక్క పరాక్రమునకు బబరిగా రాచేయుడు నాడే కరుని నిలుపుగొదీ ఆచర్యుడుతో బలాపడిగా యువతరాత తన పక్షమునందు కదుడు ఉన్నాడు అనే దౌద్యం కలిగినటువంటి వాడు ఈ తానే నేను ఉద్దేశంతో ఉన్నాడు సుమా దుర్యోధరుడు కోపం వచ్చిందాపాడు నచ్చాడు వెలిగిందావేది మా కొందరు ద్రోణాచారు అశ్వ సమస్తమైన వచ్చే వస్తే వారంతా కూడా అందరూ తేవారే తప్ప బ్రతికిపోయే వారెవరు ఉండరయ్యా ఇంటే పోతమ్ము కపిద్దజ ప్రభలయూతుల అంతే తప్పమా కపి ప్రభలయ్యే అత్యున్ని యొక్క కపిధం వాళ్ళ యొక్క చూపు లేవద్దు కూడా బ్రుడ్డి వాళ్ళు అయిపోయేటట్టుగా చేయుడు సమాయురంగ సంజయుడా ముందే ఓ మమ్మల్ని కొనియాడే వంశ ఆ యువతరా మీతో సమానులైనటువంటి యొక్క మహాపురుషులు ఎవరు లేరు మహాయోధులు అని చెప్పి అన్నావు తరువాత మళ్ళీ అవతలు కూడా చాలా గొప్ప వారు ఉన్నారు అని చెప్పి పొగడావి దానికి దానికి మాత్రం ఒప్పుకోనయానికి పక్షపాతము వదలి మాట్లాడు గాంధీ మహాభయంకరమైనటువంటి గాండివాన్ని ధరించి అర్జునుడు ఆ గతములు ధరించి భీముడు ఆ మదించినటువంటి అక్క ఏనుగులు మాదిరిగా నగుల సహదేవులు తలపట్టినప్పు తలపడిన సమయములో కౌరవులకందరికి చావకుండా తప్పదు పారిపోకుండా తప్పదు మూర్చబడకుండా తప్పదయ్యా గెలవలేరు లేరు అనేటటువంటి విషయాన్ని అట్లా ఉంచు సద్గుణుడు నీవు వచ్చిది ప్రకోపశమేయుంది ముందు వారి దుర్ గుణములు సైసి వచ్చావునుక శాంతి వహించమంటూ ఉన్నావు బాగానే ఉన్న వారు చేసినటువంటి పనులన్నీ కూడా ఎదిగే ఉన్నావు మేము శాంతి వహించిన సంగతి కూడా నీకు తెలియను రంగని పిలువలించి పాలిందని కొడుకులకు చెప్పి రమ్మని మమ్మల్ని పిలిచి వాళ్ళ భాగాన్ని వాళ్ళకి ఇవ్వవలసిందని చెప్పి ఉమా అత్నికి చెప్పి అద్భుతరాకుడును మాకిచ్చి అను లేకపోతే మరి ఒక పట్టణమో ఏదో ఒకటి మాకు ఇచ్చి పంపించినట్లయితే బాధ లేదు కదా సంజీవుడాను అంటే సంజయుడేమంటాడు ధర్మరాజునకు తాలిమి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 మాట్లాడుతున్నా అనుగలుక క్షమించవయలు ఆ దుయ్యోధనాదున్నది వాళ్ళు సరిగా ఇచ్చే బాగానే ఉంది ఒకవేళ పరమ లోభి అయి ఆ దుర్యోధనుడు ఇయకపోయినా మీరు యుద్ధానికి రాకూడదు సుమా మీరు యుద్ధానికి రాకూడదు ఎందుకన్నా అంటే మహాపురుషులు మీరు ఈ జగత్తుని అవత్తూ కూడా సంహరించి ప్రజాథయం చేసి ఆ రుచిరాన్న ఉన్నది రక్తశక్తమైనటువంటి యొక్క అన్నాన్ని మీరు మహాపురుషులు ఏమని తింటారయ్యా కాబట్టి మీరు చేయవలసింది ఏమిటంటే దానికంటే ఏ యుద్ధానికి బయలుదేరి వచ్చి సమస్తమైనటువంటి యొక్క రాజులను ప్రజలను సైన్యములంతా నరికి ఆ రుచిక్తమైనటువంటి యొక్క రాజ్యము ఊహించే దానికంటే మళ్ళీ నాలుగు ఊళ్ళు అడుగు తింటాం మంచిది నెలనెడు ఆ హావహలాన్ని కదా ప్రకారంగా మృంగి అలా కోపాన్ని మృంగే విషయములో నిన్ను ఎన్ని తరువాత సాంబమూర్తిని అన్నవలస అటువంటి మహాపురుషుడు నీవు కనుక నీవు శాంతి వహించవలైను అనగుడు పండు రాజని సంజయమో సంజయ్ యొక్క ముఖం నుంచి వచ్చన ధర్మములైతడు కొన్ని ధర్మ వర్తనములు గాకతో ధర్మములైతను కొన్ని కర్మములు ఓ సంజయంగా కొన్ని ధర్మంగా పైకి గోచరిస్తూ కాని అధర్మములవి కొన్ని అధర్ణములుగా గోచరిస్తూ నీ స్వక్షములు చేతూ ఉంట విశువా కొన్ని కర్మములు నన్ను దూరే నా చేయినకి ధర్మం అధర్మం అని నిరూపించి మరియు నన్ను నీవు దూరినట్లయితే నేను చేసేటటువంటి యొక్క పని ఉన్నదే అని ధర్మమో అధర్మమో ఆ తర్వాత చిట్టవయ్యానంగా ఇది కర్తవ్యం ఇది అకర్తవ్యం అని మనల శాసింపు వాసుదే ఉండగలను అది కాక ఇది కాకవ్యము చేయవలసిన పని ఇది చేయ రాని పని ఇది అని మనల్ని శాసించడానికి వాసుదేవుడున్నాడు శ్రీకృష్ణ స్వామి వారు మన జీవితం వేటికిన తండ్రు ధర్మాధమ్మ విధులకు గురుడు కనుక నీవు నేను వివాదపడ్డమెందుకు కనుక ధర్మాధర్మములకు తెలిసిన వారికి గురుడు సుమా మహాపురుషుడు విశేషించి మాకు నిన్న బుద్ధి ఆ సమస్త పురుషార్థములకు మూలము విశేషించి మా సమస్త పురుషార్థములకు వారి యొక్క బుద్ధియే మూలము మాకు ఆయన శ్రీకృష్ణస్వామి వారు సంజయునూచ కోకి శుభం పెట్టుకోరు నెప్పు నందుకేయుంను పుత్ర పోత్ర మహమోద్యులుడక్కట చేటు మేలు ఎంతుండు నట్లుగాక తెలివంది అతన్యత వీరిదేగా నిండు మనంగుతో మనిచి నిందని దీనికి ప్రీతి పొంది తిన్నే అటు కౌరవులు గాని పాండవులు గాని అందరూ సమానమే నాకు వారంతా కలిసి ఆ కలిసిమెలసి ఉన్నట్లయితే చాలా సంతోషము నిన్ను ఇప్పటికైనా తేడి చుద్రాడు లా పంపించాడు అంటే నేను చాలా సంతోషించినయంగా నీవు వృత్తి శాంతిటయ్యను నాకు శాంతి వహించి ఉండవలసింది అని నీవు చెప్పినటువంటి మాటలన్నీ కూడా నాకు చాలా సంతోషాన్ని కలిగించిన విషమాంగ మాటల చెప్పుమాకుడు ఆడే మీ ఎందు మహత్తరమైన ప్రేమతో ఉన్నాడు అని చెప్పి చెప్పావి మంచిదే అయితే ప్రేమ వచ్చి మాటలతోనటయ్యా చూపేది ఆ క్యా రూపంలో ఉంటే సంతోషిస్తారు కాని వచ్చి మాటల వలన ప్రయోజన పెద్ద వెంట నటం కౌరవ కోటి కోటి మనగా మిగోర్మీ కవందగవుగాడి జగమూట పాటి తండ్రి పాలి వీదని తెంపు చేసి పై నెచ్చిన నెత్తిడిగా ద్రోహమే వారు వారు చేసినటువంటి యొక్క అపకారములన్నీ కూడా సహించి పలమూడు సంవత్సరములు అనేక విధములైన బాధలన్నీ కూడా పొంచి ఎప్పటికైనా తమ భాగాన్ని తమకు ఇచ్చినట్టయితే ఏమీ లేదు తమ తండ్రి భాగములకైవారు ఎానికి రావటం తప్పట్యా సంజయుడాతులకు యజనా యాజనాటి కర్మ కరణ విభాగముధర్మ శాస్త్రాయులు విధించినప్పుడు రాజులి వేలుకుని వారు గారని చెప్పుడు ఆ తరా సకల లోక ప్రసిద్ధముల వారికి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 మా మాత కూడదు సుమా వాటిని మానకూడదు సమ్ములు కౌరవులకు చెప్పవలవదా నీవు ఇప్పుడు చెప్పినటువంటి యొక్క మాటలన్నీ కూడా కౌరవులకు కూడా చెప్పవద్దటయాడు అయితే చేసేంత వారు ఏ యొక్క అపకారం చేసినప్పటికీ దౌర్జన్యం చేసినా ఆ కౌరవులే గాని పాండవుల వల్ల ఏమీ దొరకలేదు కదా వాళ్ళు ఆ ప్రకారంగా సంచరిస్తూ ఇక్కడికి వచ్చి ఈ మాటలు చెబుతావు నీవు నెక్సభలో నరాచితనము గాకెంతయు ఆ తులభలో ద్రౌపది నెక్సల పరేద్దత దూత మాట ఎందు అనేక మంది పూర్వము కూడా దూత మాటినారు కానీ సభలు మహాపతివ్రత ద్రౌపది ఈడ్చి జగత్తులో ఎక్కడైనా ఈ పని జరిగిందటయ్యా సంజయుడే వాటన అదే వరకు రెండు చేతులు తోడిచ్చాట సంజయుడు స్వామి ఈ మాట తమరు మాట్లాడారు అంటే ఇంకా ఉదురుతుందా ఇక ఆ మాట ఆ విషయాన్ని అంతగా తమరు మనసులో పట్టించుకుంటే ఏక సంధ్యనేది ఎక్కడది కనుక అంతగా కొనియాడకూడదు మీరు అన్నా శ్రీకృష్ణస్వామి ముఖ్యులకు అత్తటి వృద్ధ జనం యోధకుండిరికా సభలో ఆమెను పరాభముల వారంతా కూడిన సమయంలో అది సమయముంద పని చేశారు అంటే కుమారుల్ని కోపగించి ఇది తగదురా మీకు అని వా నదాన్ని అప్పుడే మాంచినట్లయితే నేను కావసిన జగత్తులన్నీ సంతోషించేవి అప్పుడు అలా చేసి ఉన్నట్లయితే ప్రతికిదిగా అయ్యడను రాత కుమారుల కోతు ఆ సమయంలో ఆ పాండవు నా వాడు కూడా నిర్వీర్యులై ఆ నిశ్చేష్ఠులైపోయారు ఓకే వాడు ఏం చేయదాగణాలు ఏమి చేయలేరు మాట్లాడలేదు సరే తిరుగుతుంది రాజులంతా కూడా ఉన్నారు వాళ్ళు ఏమి మాట్లాడలే ఇది అసలు ఈ సభలోకి ఆ మహాపతికూలత అయినటువంటి యొక్క సాధ్య అయినటువంటి లోవడం ఏమిటి వరువరు ఏమిటి అని చెప్పాను వారెవరు లేరు పాండవులు అలాగే కూర్చుని ఉన్నారు కానీ ఆ దౌతి ఉన్నదే తన శక్తి చేత రక్షించుకున్నది తన మానాన్ని తన యొక్క అభిమానమును తన యొక్క శక్తి చేత రక్షించుకున్నదయ్యా అలా రక్షించుకోబట్టి రచకారు పాండవులు లేకపోతే బ్రతకటానికి ఉన్నదా ఆ కత్తులైనటువంటి వారు నాది ఆహా ఏది రాజసం కలిగినటువంటి వారు అలా జరిగితే ఇంకా బ్రతికుంటారటయా సంజీవుడా అలా ఆమె శక్తి కలిగినటువంటిది కనుక రక్షించుకోగలిగి అలా జరిగిపోయింది కానీ లేకపోతే పాండవులు బ్రతకటారి భూమి మీద బ్రతకటానికి లేది అంత పని చేశారయ్యా కౌరవులు సభా ముందు వెదకి కొనుమో సమయం నుండు కన్నుడు నీకు భర్తలు లేరు సుమా వీళ్ళంతా లేని వారే కాబట్టి నీకు తగినటువంటి భర్తను ఎవరినైనా వరించవమ్మా అని చెప్పి మాట్లాడినాడు అను చెవాంగుని యొక్క మాట ఉన్నదే ఆ హృదయమునందు నాకు కాలమై ఉన్న సుమ అర్జునులకు ఇంతకాల పదమూడు సంవత్సరముల నుండి కూడా దానికి చికిత్స చేయలేదయ్యా ఇంతవరకు వీరులందరూ కొట్టుపోయిన వారు పౌరుషం పుగల మానసిం దుస్శాసనుడు వీరంతా కొట్టుపోయాల్ సుమాయి పాండవులు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 లేకపోతే వీటి వల్ల మరల ఏమి అపకారం జరగలేదు కదా ఇంతవరకు కూడా వాళ్లకు ప్రతిఫలమేమీ రాలేదు అంత పని చేసినప్పటికీ పుట్టిన మాటలు కావో ఆ రోజున సభలో పుట్టినటువంటి యొక్క మాటలున్నాయే మాట్లాడినటువంటి యొక్క మాటలు ఉచ్చరించడానికి కూడా సాధ్యపడేవి కావు ఈ సంఖ్య బట్టి సంధికంగా చాలా దుర్ఘటపు సుమ కుదరం చాలా కష్టము రోషమయ మహాతరుడు రోషమయ మహాతరు సుయోధనుడు ఆ సుయోధనుడు నాడే తుర్యోధనుడు రోషమయమైనటువంటి చెక్తు స్వభావం ందులో ఉన్న కర్ణుడల రూ చెట్టున ఒక స్కంధం ఉన్నదే పోజ కరుడు కొమ్మలుండో ఆ రోట తరువునగో కొమ్మౌలు చెని కొమ్మ కులములు దుశాసానికి పూలు పళ్ళు దుశ్శాసనుడు ఆగా చెట్టునకు మూల శక్తి తండ్రి ఆయనకు మూల శక్తి ఉన్న దేవురేడు ధృతరాక్షుడు తమ్మతుండు తమ్మ తరువు రోషభయో యోధరుడు ధర్మరాజేమో ధర్మమయ అధర్మమయమైనటువంటి చెక్తు ధర్మరాజు అర్జునుడు ఈ చెట్టునకు పోనుడు అమలెవరు అంటే భీముడే కొమ్మలు కవలు పుష్ప ఫలవులు ఆ నకుల సహజేవునిద్దరు పుష్ప ఫలములు సుమా ధర్మమయ తరువునకు ఏదో భూతురు వేదములు తమల చేయబోవాను బ్రహ్మవిదులు వేదములు ఈ చక్కలకు మూలము ఏళ్ళు మేము ఈ రెండు ఎందున రూపం అయ్య నేను మీసేమిటి కనుక ఈ రెండు చెట్టుల్లో సాధమేదో అసాధమేదో చక్కగా ఆలోచించి వివేచించి తోటవయ్యా సంజయుడను అతని కుమారుడు అనేది అరణ్యము సుమాంగా సింహముల్ ఆ అరణ్యములు అరణ్యానికి మృగములకు పొత్తు ఉన్నది సుమా ఆ ధృతరాక్షుడు ధృతరాక్షుడి యొక్క కొడుకులు అది అరణ్యం దాంట్లో నందను శింహవుల్ ఆ పాండవులు నారే వారు శివాలు అరణ్యము సంచరించే శింహాలు అనావృతం చేయమే యుగయము సంతోష రెండు అరణ్యం లేకపోతే సింహవులు ఏమి పనిచేయలేవు ఉండటానికి స్థానం లేదు అరణ్యం లేకపోతే సింహములకు బలం లేదు సింహము లేకపోతే ఆ అరణ్యాన్ని ఎవడు వట్టి వాడే నలుపుపోతాడు ఆ క్రోర మృగములు సింహములు ఎవరు రారు అరణ్యంలోకి ఎవరు రారు దాన్ని ఎవరు అనుకోరు శివములు ఏ మృగములు లేవు అంటే ఎవడు వచ్చేవాడే పోయి కాబట్టి ఆ దృతభాటుల యొక్క కుమారుల అరణ్యములకు ఆ పాండవుల యొక్క ఆ అరణ్యములకి ఏమి ఆ అరణ్యములో సంచరిస్తూ ఉంటాయి శివ ఊరు వాటికి బాధలేదు శివ ఊరున్న కారణం చేత అరణ్యము చేసేటూ లేదు కనుక అప్రధారంగా వారు వీడు సంధ్య చేసుకొని ఉంటే అలా బాగా ఉంటుంది సుమా అన్నారట ఆయన విన సంజయంలో అని అట్టను పడులెత్తగల దేవాల వచ్చిన కాయ్యము సఫలం అయ్యననే అని వినియదామా స్వామి నేను వచ్చిన కార్యం సబలమయ్యనది కనుక